ప్రార్థన చేస్తాం స్తోత్రం ప్రభా పరిశుద్ధ గొప్ప దేవ సర్వశక్తిమంతుడ సర్వోన్నతుడ మహోన్నతులకు తండ్రి మహిమ సరూపకు దేవ కృపామయడానికి వందలు తండ్రి అబ్రహాం విశాఖ యాకుల గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా సురక్షితంగా కాపాడి తండ్రి మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకొని మమ్మల్ని సజ్జీలకు నిలబెట్టుకున్నారైనా దివారాతులు మమ్మల్ని కాచి కాపాడి ఇక దినానికి ప్రభా మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రహించి నడిపించినారు నూతన అభిషేకంతో నింపి నడిపించమని ప్రాదిష్టమైన గొప్ప దేవా నీకు వందాలేసయ్యా నీకేకృత గితాసలు అర్పించుకున్నమాయనా నా దేవ నా ప్రభావ ఇక దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభా మమ్మల్ని సజ్జలుగా పెట్టుకున్నారు ప్రభా నీకు వందాలే అయ్యా ఇక మధ్యకాల సమయంలో మీ సన్నిధికి వచ్చిన ప్రభావ మీరు మాతో మాట్లాడండి మీ నూతమైన పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగ్రించండి వాక్యంలోని సత్యం మీ గ్రహించి లాగన మా ఆత్మీ నేతలు ఇప్పండి రానబెట్టి త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రభా ఇకి ఆరు దంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించింది నామాన్ని మేము తెచ్చుకోమని యేసు క్రీస్తు పరిషుద్ధ నామండి ఆమెన్ దిలీప్ బెదర్ కానీ దిలీప్ బెదర్ అర్థము చెప్పిన వినసు మాదిరి చూ పిననాయ్యాయకే అర్ధము చెప్పిన పినయ మనస్కుడా విధేయులుగా ఉండమాదిరి చూపిన ఏసయ్యా అవిధేయత తొలగించుమయా ఏదైనా మనసు కలిగించుమయా అర్థము చేపిన వినయ మనస్ కూడా విధేయులుగా ఉండమాగిరి చూపిన నా శిశయ్యా మరి చేరణికి వచ్చిన త్యాగమూర్తివి ప్రతిచర్య జరిగించక పాపిని క్షమించిన ప్రేమ దీప్తివీ పరిచర్య చేయుట కై ధరణికి వచ్చిన త్యాగమూర్తివి ప్రతిచర్య జరిగించక పాపిని క్షమించిన ప్రేమ శిలువ మరణము పొందునంతగా నీవే తగ్గించుకుంటవి శిలువ మరణము పొందునంతగా నీవే తగ్గించుకుంటవి అధికముగా హెచ్చింపబడివి అధికముగా హెచ్చింపబడివి అవిధేయత తొలగించుమయా నీదీన మనసు కలిగించుమయా అవిధేయత తొలగించుమయా నీ దీన మనసు కలిగించుమయా విధేయతకి అర్థము చేపిన వినయ మనస్కుడా విధేయులుగా ఉండమాదిరిచూపిన నాయసయ్యా పరిపూర్ణమైన భయభక్తులతో తండ్రికిలో బడితీ ప్రతి విషయములో పంపిన వాని చిత్తము నెరవేర్చితీ పరిచరి పరిపూర్ణమైన భయభక్తులతో తండ్రికిలో బడితీ ప్రతి విషయములో పంపినవాణి చిత్తము నెరవేచితివి శ్రమలు పంది యాజకుడవని దేవునిచే పిలువబడితీ శ్రమలు పంది యాజకుడవని దేవునిచే పిలువబడితీవీ రక్షణకు కారడవైతివి రక్షణకు కారకుడవైతివి అవిధేయత తొలగించుమయా నీ దీన మనసు కలిగించుమయా అవిధేయత తొలగించుమయా నీ దీన మనసు కలిగించుమయా విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా చిన్నగా ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడా తండ్రి గొప్ప రాజ గొప్ప ప్రభ ఈ దినవంతం మమ్మల్ని కాపాడినందుకు నీకు తండ్రి పొద్దు నుంచి కూడా కాపడిన నీకు కృతజ్ఞతలు స్థుతులు సూత్రం నాయన ప్రభ అదేవిధంగా నాయనసే ప్రభ కలవర్సుల్లో మాకు మన్నించి ప్రభ మా పాపాలన్నింటినీ క్షమించి ప్రభ క్షమించే దేవుడు నీ యొక్క గుణగుణాలు మాకు దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఇతరుల పట్ల ప్రేమ చూపించాలి తండ్రి ప్రభా సహాయం దాలే తండ్రి ప్రభావి నీ వాక్ తేట వాక్యం సెలవుస్తుంది తండ్రి ప్రభా మరి ఒకటి ఉంటే మధుర ఇంకోటి దయచేయమని చెప్తున్నారు తండ్రి ప్రభా మరి ప్రభా మరి ఏ పని చేసినా ప్రభా మీరు దానికి ఒక ఆన్సర్ ఉంటుంది ప్రభా అదేవిధంగా మేము వాక్యం దానించబోతుందిగా ప్రభా సొంత తలంపులు కొట్టివేసామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నీ వాక్యం చేతిలో నడిపించమని ఏసు క్రీస్తు నాపరంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ లూకస్ లూకస్ వార్త పద్నాలుగు అధ్యాయము ఒకటి నుంచి ఆరు వరకు అన్నా కొంచెం తెలుగులో చదవడం అని ఎవరన్నా బ్రదర్ చదువు బ్రదర్ విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయలు అధికారుల్లో ఒక ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయను అని వారు ఆయనని కనిపెట్టి ఉండేది అప్పుడు అప్పుడు జలోదర రూపము గల ఎప్పుడు ఆయన ఎదుట ఉండేనుయమా కాదా అని ధర్మ ధర్మశాస్త్రోపదేశాలకు పరిసయలను అడగగా వారు వారు వారు ఊర కొండరి అప్పుడైనా వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి వీళ్ళు ఎవరిని గాడిదైన ఎద్దైనను గుంటలో పడిన ఎడలా విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారిని అడిగాను ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయేది థ్యాంక్ బ్రదర్ అయితే మన వాక్యం దేవుని యొక్క వాక్యం ఏం చదివిస్తుందంటే చూడండి ఏ పని చేసినాబ Jesus went to eat a meal at the home of one of the leading Persians par and people were watching Jesus closely. They would say that they would do this and that they would do it. We were the Persians and we were the member of party that believed in the resurrection of the following legal traditions. We will talk about it also. వీళ్ళు ఎక్స్పర్ట్స్ అనమాట దే ఆర్ నోన్ యాజ్ అ వెల్ నోన్ ఎక్స్పర్ట్స్ అనమాట ఈ హోలీ రోజున వీళ్ళు ఏమన్నా చే దేవుడు ఏమన్నా చేస్తారని కనిపెట్టు కనిపెట్టుచూ ఉంటానమాట మనం కూడా ఏదైనా పని చేస్తుంటే అరే ఈ బ్రదర్ ఏ పని చేస్తాడు కనిపెట్టు చూచూ ఉంటారనమాట మన గ్రూప్ చాలా మంది కొంతమంది మనకు వ్యతిరేకంగా ఉండొచ్చు కానీ వాళ్ళు చాలా కనిపెట్టు ఉంటారన్నమాట వాళ్ళకు బైబుల్ కోసం మొత్తం తెలుసు దేవుని యొక్క వాక్యం తేటాక తెలుసు లాస్ తెలుసు ఎప్పుడు ఏ పని చేయాలి ఎప్పుడు ఏ పని చేయద్దు తెలుసు సేమ్ దేవుని దేవుని వెనుక కూడా వీళ్ళు కూడా అట్లనే పరిసైలు అంటారు వీళ్ళ వాళ్ళను అయితే వాళ్ళు చాలా ఎక్స్పోర్ట్ అనమాట వీళ్ళు అయితే ఏ లీగల్ ఎక్స్పోర్ట్ ఈ రోజు ఏం చేస్తాడు దేవుడు క్లోజ్ గా వాచ్ చేస్తున్నారు ఒకసారి ఫస్ట్ వచ్చిన మళ్ళా చదవన తెలుగులా విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయుల అధికారులు ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయునని వారు ఆయనను కనిపెట్టు చూడి అయితే చూడండి బాగా కనిపెట్టి అని వాచింగ్ పీపుల్ వేర్ వాచింగ్ జీజస్ క్లోజ్ ఈయన దేవుడు యేసు ప్రభు ఏం చేస్తారా విశ్రాంతి దినమున ఎందుకు ఎందుకు ఈ పని చేస్త పని చేయాల్సి వచ్చింది ఎందుకు పని చేస్తు ఏమో ఏం పని చేస్తాడా అనేసి ఆలోచిస్తున్నాడు దేవుని ఎట్లా తప్పు పడదామని the traditions of the father ante pariseelu illo members vall chana the experts ye dinam na ye pani ikkada cheyalante ante vilu munduga untaramata meeru meer mana wrong chesthe vall legal notice ante ready untaru legal experts well known as a legal experts amata illu anni telusu kani ready untaru kani devu devudu em chesinante a man who legs were harmed was fall ante chana kaallanni oppi poyini came to jesus and jesus asked the teachers of the law and the uh, parsi does our law allow healing on the sabbath or not rendu vachanam rendu mooda vachanam sadam unta gar appudu jalodara rogamuga layukadu aina yedutha undenu yesu vistranti dinamuna swastha paruchuta nyayama kaada thank you brother aithe devudu em marutunnade question aduthunnadu vistranti dinamuna పని చేయుట అంటే హీలింగ్ చేయుట న్యాయమా కాదని అడుగు అడిగినప్పుడు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు తప్పు పట్టడానికి వచ్చినారు వాళ్ళు దేవుడు మీల్కి అంటే తిననికి వెళ్ళినాడు దేవుడు తిననికి అక్కడికి వెళ్ళినాడు ఈ యొక్క చాప్టర్ అద్దేశం ఏంటంటే ద జూయిస్ సాబేత్ ఫ్రమ్ హీ ఒక ఇబ్రువోర్డ్ ఇబ్రువోర్డ్ నుంచి ఇది యాక్చువల్ మీనింగ్ అంటే రెస్ట్ అనమాట సాబేత్ దినంటే రెస్ట్ అనమాట అంటే బైబికల్ బై బైబాలజికల్ గా ట్రెడిషన్ గా చూస్తే ఆ రోజు దినంగా రెస్ట్ గా దినంగా భా భావిస్తారనమాట ఇన్ ద ఫస్ట్ సెంచరీ సండే బిగిన్ అంటే వీళ్ళు ఆ రోజున ఏం చేయరు ఓన్లీ పూజకు ప్రేర్ కోసమే అంటే దానికి పర్టికులర్ గా ఆ పూజ కోసము ప్రేయర్ చేయకు ఇంకా ఏ పనులు చేయొద్దు అనేసి వాళ్ళు పెట్టుకున్నారు రెస్ట్ డే అనమాట యాక్చువల్ గా వాళ్ళు చేసుకున్నది అయితే అట్లా కాదు దేవుడు ఏమంటుందంటే ఆ రోజే ఆ వాళ్ళు అట్లా పెట్టుకున్నారు కాబట్టి ఇది అక్కడ స్వస్థత చేయడం న్యాయమే కాదని అడిగినప్పుడు దేవుడు వాళ్ళకు మంచి ఉదాహరణ ఇచ్చిన అనమాట ఎందుకంటే తప్పు కదా బైబిల్ ఏ రోజు అట్లా చేయొద్దని చెప్పలేదు బైబిల్లో మనకి ఎక్కడ అట్లా చూడలే మనం సృష్టించుకున్న ఇవన్నీ అంతే ఇవి మనం చేసుకునే హీలింగ్ ఆన్ ద శాబెత్ ఇస్ రైట్ రాంగ్ అని దేవుడు అడిగినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పలేక వాళ్ళ ఎక్స్పర్ట్స్ కానీ ఏం సమాధానం చెప్ప సమాధానం చెప్పలేకుండా పోయారు అంటే దేవుడు అక్కడికి అంటే తిననికి వెళ్ళింది కాబట్టి ప్యారిసెస్ తిననికి వెళ్ళినట్టు అక్కడ ఏం జరిగింటది అక్కడ రూల్ ఏం జరిగి ఉంటుంది ఏమైంది వాచ్ రోజులు ఎందుకు చేసింది ఈవెంట్ ఇన్ టు దౌజ్ ఆఫ్ వన్ ఆఫ్ ద రూలర్స్ ఆఫ్ ద ప్యారిసెస్ టు వీట్ ఎ బ్రెడ్ ఆన్ ది సాబెత్ ఈవెన్ జీజస్ అండ్ సమ్ ఆఫ్ ఇస్ గ్రేట్ డిస్ప్యూట్స్ విత్ ద ప్యారిసెస్ వి స్టిల్ అసోసియేట్ విత్ దెమ్ నాట్ టు బీ వన్ ఆఫ్ దెమ్ బట్ to love them and show them godly example ante vallu enduku close ga watch chestunnaru devudemmana watch chestunnada ante vallu devuni choostunnaru em pan chestada ane she anen aduthunnaru devu devudu em pan chestadu em pan cheyipotunnadu sabhyad dinamna holi dinamna ante vallu anukunna rule prakaram endi aa roju e pani chey cheyakodadani enduku cheyadu aa devudu de ikkada raasled aa roju e pani cheyal aa pan cheyal రెస్ట్ దినమని వాళ్ళనుకున్నారు కాబట్టి అట్లా లేదు దేవుడు ఏ రోజైనా మనము వాక్యం చదవాలి ఏ ప్రతి దినము ప్రతి దినము వాక్యం చదవాలి ప్రతి దినము అంటే ఆజ్ఞలు పాటిస్తూ వెళ్ళాలి ఆ రోజు రెస్ట్ నేను ప్రార్థన చేయకుండా నేను పడుకుంటా ఈరోజు హోలీడే అనేసి ఎప్పుడు మనకు వాక్యం ఇక్కడ చెప్పలేదు ఎందుకంటే రెండో కోరింతిలు మూడు రెండు నుంచి మూడు వరకు సెకండ్ కోరియన్థియన్స్ థర్డ్ చాప్టర్ టూ టు త్రీ పౌల్ వారి పౌల్ భక్తుడు ఎక్స్ప్లెయిన్ చేసినాడు పౌల్ ఎక్స్ప్లెయిన్ దట్ విఆర్ లెటెస్ట్ ఫ్రమ్ ద జీజస్ ఒకసారి తెలుగులో చదవండి అన్నా రెండో కోరియన్సియన్ మూడు రెండు నుంచి మూడు ఓకే అన్న మా హృదయ రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొని చదువుకుని చొన్న మా పత్రికల పత్రిక మీరే కార రాతి పలక మీద కాని తెరతో గాని రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు థ్యాంక్ బ్రదర్ చూడండి ఆ రోజు అంటే ఎందుకు ఇది వచ్చిందంటే చెప్తున్నా ఉంటు వాళ్ళు చూస్తున్నారు ఫస్ట్ ఏంది దేవుడు హోలీ రోజున వాళ్ళు ఇంకోరు ఇంకొకటి ఈ ప్యాసేజ్ లో ప్యారసిస్ ఉన్నారు వాళ్ళు చూస్తున్నారు దేవుడు ఏ పని చేయబోతున్నాడు ఏ అంటే ఎట్లా తప్పు పట్టాలి ఫస్ట్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తప్పు పట్టడం ఎట్లా తప్పు పట్టాలి బైబిల్ ఎక్కడ రాసలేదు ఎక్కడ మన లేఖనాలు ఎక్కడ రాసలేదు ఆ రోజు ఈ పని చేయాలి ఇదే పని చేయాలి ఎట్లుండాలి అట్లుండాలని ఎక్కడ రాసలేదు అయితే వాళ్ళ వాళ్ళు అడుగుతున్నది దేవుడు అడుగుతున్నది ఏంటంటే నేను ఆ రోజు పని చేయొద్దు అంటే స్వస్థత చేయొద్దా వద్దా అని అడుగుతున్నాడు అయితే బట్ నాలుగో వచ్చిన వీళ్ళుందంటే బట్ దే వుడ్ నాట్ సే ఎనీథింగ్ చూడండి వాళ్ళు ఒక్క సమాధానం కూడా ఇవ్వలేకపోయినారు ఎందుకంటే ఎక్కడ రాసలేదు అది మనకు లేఖనాలు ఓన్లీ ఇన్ విత్ ఇంక్ ఆర్ ఎక్కడ ఎక్కడ రాసలే నేను చదువుతా చూడండి ఇక ఏ లెటర్స్ లో కూడా రాసిలేదు ఆ రోజు ఈ పని చేయాలి ఆ పని చేయాలని రెండొక్కరింతులు మూడు రెండు టు ఇరు మూడులో అక్కడ ఇక్కడ ఏ పేపర్లో ఇక్కడ రాసిలేదు కాబట్టి దేవుడు అడుగుతున్నాడు బట్ దే వుడ్ నాట్ సే ఎనిథింగ్ జీజస్ టు ద మ్యాన్ హీ లీమ్ చూడండి అయినా కానీ దేవుడు అక్కడ స్వస్థపరిచిండు ఆ వ్యక్తిని స్వస్థపరిచి అండ్ సెంటిమ్ అవే పంపి చేయలేనప్పుడు దెన్ ఈ సెట్ ఆఫ్ దెమ్ ఈ వన్ ఆఫ్ యూ హ్యాడ్ ఎ సన్ Or an, on, um, or an axe that happened to fall in the well on Sabbath Leben would you not pull him out of once on the Sabbath itself shall be despite the belief in God This would how do we respond to himself instead of being silaged to? Grinistha naturale it is given in the Holy Spirit ఆలోచించు ఆలోచించుటకు మా ఎంతట మేమే సమర్థనం అని కాదు మా సామర్థ్యము దేవుని వలన దేవుని వలనే కలిగి ఉన్నది పద్నాలుగు నాలుగు బ్రదర్ పద్నాలుగు నాలుగు ఏది బ్రదర్ లూకస్ వాడతా కదా నేను కొరింది చదువుతున్నా పద్నాలుగు నాలుగు నిశ్చయంగా పద్నాలుగులో నాలుగు బ్రదర్ ఏసు మూడో వచ్చిన మేడం ఏసు విశ్రాంతి దినమున స్వస్థ పరిచ కాదా అని ధర్మశాస్త్ర ఉపదేశకులను పరిచర్లను అడగగా వార ఆయన వార ఊరుకుండి అప్పుడు ఆయన వారిని చీర తీసి స్వస్థపరచి పంపివేసి మీలో ఎవని గాడిది అయినను ఎవని కుమారుడైన గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున పైకి తీయడా అని వారిని అడిగారు ఈ మాటలకు చెప్పలేకపోయేది థ్యాంక్ యూ బ్రదర్ చూడండి ఆ రోజులో ఇప్పుడు మనకెందుకనేసి అనుకుంటే పోతే సపోజ్ నిన్న వాక్యం చూసుకున్నాం గుడ్ సమ్మర్ స్టోరీస్ చూసుకున్నాం ఒకవేళ సాబర్ దినం పడిపోయి ఉంటే అది ఆయన చేయగలడా చేయలేడా అని క్వశ్చన్ వేసినప్పుడు ఏంది ఏ రోజైనా పర్లేదు హోలీ రోజు అంటే వాళ్ళు ఎంచుకున్న దినం వాళ్ళు సృష్టించుకున్న రూల్స్ కాబట్టి ఇవన్నీ ఎక్కడ రాసిలేదు కాబట్టి ఒకవేళ అట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు చెప్తున్నాడు కదా గుంతలో ఎవరు ఆక్స్ అయినా ఏదైనా పడుంటే మీరు తీయలేరా అంటే వాళ్ళు సైలెంట్గా ఉండిపోయారు ఎందుకంటే అది కూడా ఒక ప్రాణమే కదా ఒక జంతువు ప్రాణం అది అరే నేను ఎందుకు కాపాడతా ఈరోజు సాపదే ఈరోజు హోలీడే ఈరోజు నేను ఏం చేయొద్దు అట్ల నేను నష్టమే కదా అంటే మన బైబిల్ ఏం చెప్తుంది అందరినీ ప్రేమించాలి అందరితో ప్రేమగా ఉండాలి అందరికీ సహాయం చేయాలని చెప్తుంది మన వాక్ బైబుల్ వాక్యం పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది పరిశుద్ధ గ్రంథం ఓన్లీ బైబిల్ ఏం చెప్తుందంటే అందరికి హెల్ప్ చేయాలి టీటగా టీటగా చెప్తుందంటే క్లియర్గా చెప్తుంది హెల్ప్ చేయాలి ఇంకేం చెప్తుంది అందరికీ అందరి పట్ల ప్రేమ చూపించాలి ముఖ్యంగా శత్రు పట్ల మన ఇంటి వాళ్ళ పట్ల అన్యుల పట్ల ప్రేమ చూపించాలి అరే ఆ రోజు నాకు కాదు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచిస్తాం ఆ సమయంలో మనకు తెలిసిన వారు ఎవరైనా గుంతలో పడిపోయింటే మనం వెల్ప్ చేయలేమా అరే ఈరోజు హోలీడే నేనేం చేయద్దు నాకు రూల్స్ ఒప్పుకోవాలని ఎక్కడ ఉందా ఎక్కడ లేదు అందుకే అందుకే లేవు కాబట్టి వాళ్ళు సైలెంట్ గా ఉండిపోయారు కాబట్టి అందుకంటే మనం బైబిల్ ఏం చెప్తుందంటే అందరితో అందరి పట్ల ప్రేమ చూపించాలి జాలి చూపించాలి దేవుడు చూపించిన హెల్ప్ చేయాలి అది ఏ రోజైనా పర్లే ఏ ఈ రోజు కాదు బ్రదర్ నేను రేపు చేస్తా ఈ రోజు కాదు ఎల్లుండి చేస్తాను కాదు వాళ్ళు ఇమీడియట్ నీకు ఒకసారి ఒక అడిగినప్పుడు నీకు నీకు అటెన్షన్ ఇచ్చినప్పుడు దేని యొక్క వాక్యం చెప్తుంది దేవుడు అక్కడ స్వస్థత పరిచి స్వస్థత పరిచినడు వాళ్ళు ఏం రాసిలేదు అగేన్స్ట్ హీలింగ్ అంద సాబెట్ మనం ఇంకొక వాక్యం చూసుకుందాం మార్క్స్ వార్త ఏడు ఎనిమిది నుంచి తొమ్మిది వరకు మార్క్స్ వార్త ఏడు ఎనిమిది నుంచి తొమ్మిది వరకు మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపరాచరములను గైకొనుచున్నారు మరియు ఆయన మీరు మీ పారంపరాచరములను గైకోంటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించదురు థ్యాంక్ బ్రదర్ చూడండి నా దగ్గర చెబుతా నేను jesus never broken the commands of god but the often offered a man traditions చూడండి often man traditions that surrounding and extended the commands of god the commandments of god are enough as we need never make the traditions of man even a good traditions equal to the command commandments of god చూడండి మనం ఏర్పర్చుకున్న ఇవి traditions మనుషులు ద్వారా ఏర్పరిచిన కల్పితాలు మాత్రం కల్పితాలు ట్రేడేషన్స్ కానీ దేవుడికి వాక్యం క్లియర్ చెప్తుంది అందరి పట్ల ప్రేమ చూపించాలి జాలి చూపించాలి నీ దగ్గర ఏమన్నా వాళ్ళకి ఒకటి ఉంటే ఒకటి ఇవ్వాలని చెప్తుంది ఆ రోజు నువ్వు ఈ పని చేయకూడదు బ్రదర్ వద్దు బ్రదర్ కానీ వాళ్ళకు తెలుసు ట్రేడేషన్స్ గురించి తెలుసు లాస్ తెలుసు మన బైబిల్ ఏ విధానం బోధిస్తుందో తెలుసు సత్యం తెలుసు కానీ మనం వాచ్ చేస్తుంటారు బ్రదర్ ఆలోచించాలి జాగ్రత్తగా నువ్వే పనిచేస్తున్నావు చిన్నగా ఒక పొరపాటు ఒక నోరు జారినవటే కథం బ్రదర్ ఆ రోజు ఇట్లా మాట్లాడండి బ్రదర్ మరి ఇంత తెలిసిన బ్రదర్ ఇంత ఇన్ని అన్ని తెలుసు కానీ అట్లా బ్రదర్ అని మన నిందలు వేస్తారు ఇట్లా చేస్తారు అందుకే దేవుని ఒక వాక్యం ఏం చెప్తుందంటే ప్రేమ చూపించాలి నీకు నీ దగ్గర ఏమని ఒకటి సాయం చేయాలి మనం ఇంకో లూకస్ వార్త మూడవ అధ్యయమో లుకస్ వార్త మూడవ అధ్యాయము లెవెన్త్ లెవెంత్ పర్సనా అతడు రెండు అంగీల గలవాడు ఏమీ లేని వానికి ఇయవలనని ఆహారం గలవాడును అలాగే చేయవలనని వారితో చెప్పాను థ్యాంక్ బ్రదర్ నేను ఈ వాక్యం ఎందుకు చెప్తున్నంటే దేవుడు వాళ్ళకా వాళ్ళకు క్వశ్చన్ నడుస్తున్నాడు గుంతలో పడిపోయిన వ్యక్తిని మనం మనం వ్యక్తిని అనుకుందాం వ్యక్తిని కాపాడతాం లేదా వాడు ఆకలిగాలి ఉన్నాడు దేని ఒక వాక్యం ఏం చెప్తుంది ఈ ఆన్సర్ హూ హ్యావ్ హ్యాస్ టూ షేడ్స్ మస్ట్ గివ్ వన్ టు ది మ్యాన్ హూ హ్యాస్ నన్ ఎవరికైతే లేకపోతే వాళ్ళకి ఇవ్వాలి నేను ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే వాక్యము ఆ రోజు ఏ పని చేయకూడదు వీళ్ళు అంటున్నారు ఎవరు పరిచయాలు అంటున్నారు హోలీ రోజున హోలీ హోలీ దినంనా ఏ పని చేయకూడదు ఆ రోజు రెస్ట్ తీసుకోవాలి అనేసి అంటున్నారు కానీ అది తప్పు వాళ్ళకి అన్ని తెలుసు ప్రతి ఒక్క తెలుసు కానీ ఇప్పుడు మనం మనం పెంచుకున్న జంతువులే ఉన్నారనుకో మన కుక్క ఉంది పెట్ డాగ్ ఉంది అనుకో అది ఏమైనా ఇబ్బంది ఆ ఇబ్బంది పడాలంటే మనం విడిచిలో యూ విల్ డెఫినెట్లీ హెల్ప్ యువర్ యానిమల్స్ ఇన్ నీడ్ చూడండి అంతా నువ్వు అంత క్యూరమైన వ్యక్తివి కాదు కదా యు ఆర్ నాట్ బ్రూటల్ ఆర్ ఏ క్యూరల్ మ్యాన్ యూ విల్ హెల్ప్ యువర్ యానిమల్స్ ఇన్ నీడ్ చూడండి నీ నీ యొక్క జంతువు ఆపదులు ఉంటే నువ్వు కాపాడినావు ఆ రోజు కానీ నువ్వు ఇతరులకు ఎందుకు హెల్ప్ చేయవు అనేసి మనం ఎగ్జాంపుల్ ఆలోచిస్తాం ఎక్స్టెండ్ ద సేమ్ కైండ్నెస్ టు ద నీడీ పీపుల్ చూడండి మనం వారు అంటే వాక్యం ఏం చలివిస్తుంది ఆ రోజు ఏ పని వాక్యం కాదు వాళ్ళు చెప్పుకున్న ట్రెడిషన్స్ ఇవన్నీ మన మార్కులో క్లియర్ గా రాసింది మళ్ళొకసారి చదువు మార్క్స్ వార్త ఏడవ ఉద్యమం ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఇవి మనుషుల ట్రెడిషన్స్ మాత్రమే దేవుని యొక్క ట్రెడిషన్స్ కావు అంటే దేవుని యొక్క కమెంట్స్ కావు ఒకసారి చదవడం మార్క్స్ వర్త ఏడవ ఉద్యమము ఎనిమిది తొమ్మిది మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపార ఆచారములను మరియు ఆయన మీరు మీ పారంపార ఆచారంలో దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకారి నిరాకరించదురు చూసారా మనం మనిషి ఆచారాలు పాటిస్తున్నాం దేవుని యొక్క ఆచారాలు ఏం పాటిస్తలే దేవుని యొక్క కమెంట్మెంట్స్ వదులు వాళ్ళ దేవుని దేవుని యొక్క కమెంట్స్ వాళ్ళు ఉంటే వాళ్ళు వేచి చెప్తున్నారు కదా మన చుట్టే ఉంటారు మనతోటే ఉంటారు కానీ కేర్ఫుల్ గా ఆలోచిస్తుంటారు కేర్ఫుల్ గా ఆలోచిస్తుంటారు ఎందుకంటే చాలా అంత దినము మోసపోయే దినాలు కాబట్టి తోడేలు గుంపు లాంటిది తోడేలు లోకం లాంటిది ఇదంతా మనం జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకంటే ఏ పని చేసినా ఏదో ఒక విషయంలో చిన్న చిన్న ఇష్యూలు రావచ్చు అవి మనం సర్దుకోపోవాలి మనం పట్టించుకోకూడదు అవిట్లని ఎందుకంటే చిన్న చిన్న ఇష్యూలకే మనము ఇట్లా కింద మీద అయితే రేపు రాయబోయే దినాల్లో చాలా చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ ఉంటాయి అవిట్లను ఎదుర్కోవాలి ఈ మనం ఎందుకు ఆన్లైన్ కాల్స్ ప్రేయర్స్ ఎందుకు చేసుకుంటున్నాం అంటే నా నుంచి మీరేం నేర్చుకుంటున్న మీ నుంచి నేను ఏం నేర్చుకుంటున్నా అదే తెలిసేది ఒకరికొకరుకు నాతో నాకు ఏమైతే చెప్పబడి నాకైతే ఏమైతే తోచునో నాకు చెప్తున్నాను నేను మీకు దేవుడు అంటే దేవుడు ఏ విధంగా నడిపిస్తున్నా నాకు తెలియదు కాబట్టి చిన్నపిల్లల ద్వారా నడిపించు పెద్దల ద్వారా నడిపించచ్చు కానీ చాలా కొంచెం చాలా జాగ్రత్త ఉండాలి ఎందుకంటే అందరు వాళ్ళకు తన్ని తెలుసు పరిశీలకు అన్ని తెలుసు వాళ్ళు ఫుల్ ఎక్స్పర్ట్ అన్నమాట బైబుల్ కోసం ఫుల్ ఎక్స్పర్ట్ కానీ ప్రతి దగ్గర వాళ్ళు ఉంటారు ఏది తప్పు చేసినా వాళ్ళు ఇమీడియట్ గా అడుగుడతారు అందరు ముందడే అడుగుతారు అది దానికి జవాబిచ్చినట్టు మనం ఉండాలి కానీ మనకు వాక్యం ఏం చెప్తుంది నువ్వు ఏ ఒక్కటి ఉంటే ఒకటి దయచేయి ఒకరికి హెల్ప్ చేయి నీ దగ్గర ఫుడ్ ఉంటే ఇంకొకరికి ఫుడ్ పెట్టు నీ దగ్గర నీ దగ్గర బట్టలు ఉంటే ఇంకొకరికి బట్టలు కానీ వాళ్ళు ఏమంటున్నంటే ఆ రోజు ఎవరి పనులు చేయొద్దు సాబద్దిన రోజున ఎవరు ఏం చేయొద్దు అనేసి అని చెప్తున్నారు కానీ ద సిక్ మ్యాన్ వాజ్ దేవుడు ఆ సిక్ మ్యాన్ని ఈల్ ఈ చేసి పంపించేసిండు దాని తర్వాత దేవుడు అడిగిన క్వశ్చన్ వాళ్ళకి ఆన్సర్ ఎవ్వరు చెప్పలేరు ఎందుకంటే వాళ్ళకు తెలుసు తెలుసు కాబట్టే చెప్పలేరు వాళ్ళు తెలుసుంటే వాళ్ళు ఇంకో ఆర్గ్యూ చేస్తుండే అదే సామాన్య ప్రజలు ఎవరు హెల్ప్ చేసినాకో వాళ్ళన్నీ అరే ఈ రోజు ఎందుకు చేసినాను ఇట్లా అంటారు కానీ వాళ్ళకి తెలుసు ఈయన పరిశుద్ధమైన దేవుడు లోక రక్షకుడని వాళ్ళకు అన్ని తెలుసు దేవుడు ఒక దినాన్ని వచ్చి లోకాన్ని మొత్తం కాపాడతాడని వాళ్ళకి అన్ని తెలుసు అంటే క్లోజ్లీ చూడండి దగ్గర కూడా కాదు అంటే దూరం నుంచి కూడా కాదు క్లోజ్లీ నీకు అతి దగ్గర ఉండి చూస్తున్నారు వాళ్ళు ఏం పనిచేస్తాడా అయినా ఏం చేస్తాడా అనేసి ఈ చాప్టర్ మొత్తము మిరాక్ ఈ చాప్టర్ మొత్తము మనకు ఏం చెప్తుందంటే దేవుడు ఏ విధంగా పనిచేసింది ఈ చాప్టర్లో ఈ చాప్టర్ వెడ్డింగ్ ఫీస్ట్ ఉంది ప్లస్ ఇంకా హీలింగ్స్ ఉన్నాయి ప్యారబుల్స్ ఉన్నాయి అన్నమాట ప్యారబుల్ ఆఫ్ ద గెస్టింగ్ గెస్ట్ ఫీస్ట్ ఉంది అయితే ఈ యొక్క వాక్యము మనకి ఏం చెప్తుందని తేటగా చెప్తుంది కాబట్టి డజ్ అవర్ లా అలౌస్ హీలింగ్ ఆన్ దాబ్ డే ఆర్ నాట్ చూడండి ఈ యొక్క పని ఆ రోజు చేయొచ్చా చేయరాదా అని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు సైలెంట్ గా ఉండిపోయారు కానీ మనం బైబిల్ ఎక్కడా రాసలేదు అదే రోజు చేయాలి ఇదే రోజు చేయాలని కానీ ప్రతిరోజు బైబిల్ దినదిన మనం దిన ప్రార్థన కాబట్టి ఆటంకాలు మనకు రావు ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా లేకపోతే ఏమవుతుందంటే ఇట్లాంటి క్వశ్చన్ ఇట్లాంటి వాళ్ళు అడిగేట వాళ్ళు ఉంటారు బ్రదర్ మీరు రోజు ప్రార్థన చేస్తారు కదా మీ నుంచి నేను ఏం నేర్చుకోవాలి అని అడిగినప్పుడు మనం ఏం చెప్తాం వేరే వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలి మీ గ్రూప్ వేరే గ్రూప్ డిఫరెన్స్ ఏంది బ్రదర్ అని చెప్తే మనము వాళ్ళకు సమాధానం ఇచ్చినట్టు ప్రేమగా సమాధానం ఇచ్చినట్టుండాలి అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ ఆ రోజున ఏమి చేయదని ఏమిటి ఇక్కడ చెప్పలేదు కాబట్టి మనుషుల కల్పిత మాత్రమే ఇవన్నీ మనం నిర్ణయి నిర్ణయించుకున్న ఆచారాలు మనం నిర్ణయించుకున్న రూల్స్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా బ్రదర్ నేను ఆఫీస్లో ఒక బ్రదర్ని అడిగిన బ్రదర్ మీరు మెసేజ్ చెప్పండి అంటే బ్రదర్ ఏమన్నాడు తెలుసా వాళ్ళ సార్కి అడిగి చెప్తాను అన్నాడు అంటే ఆయన వాళ్ళ సార్కి భయపడుతున్నాడు మెసేజ్ చెప్పడానికి ఏమైంది బ్రదర్ అంటే ఎవ్రీడే మేము ప్రార్థన చేసుకుంటామో చిన్న ఒక బైబుల్ ప్యాసేజ్ చదివేసి ప్రార్థన చేసుకుంటాం బ్రదర్ ఈరోజు మీరు చెప్పండి అంటే ఉండి నేను సార్ చెప్తాను అన్నాడు సార్ ఏమంటాడు బ్రదర్ వద్దంటాడా ఇవి మనం మనం ఆలోచించుకున్న విషయాలు ఆయనకి ఆయనకు తెలుసు ఎందుకంటే వాళ్ళు సార్ దగ్గర ఒక లాగ్ ఉంటారు బయట ఒక లాగ్ ఉంటారు వాళ్ళకి అన్ని తెలుసు ఏ విధంగా ఎట్లా ఉండాలో ఏ విధంగా ఎట్లా ఉండాలో బ్రదర్ పేర్ చేయండి అంటే సార్ చేయండి సార్ ఉన్నాక నేను ఎందుకు చేశా బ్రదర్ అంటాడు ప్రేరు అది కాదు బ్రదర్ మీరు చేయొచ్చుగా ప్రేరు సార్ని అడిగే ప్రేరు సొంతంగా ఏది రాదా బ్రదర్ చూడండి మనం తయారు ఇవన్నీ భయపడుతున్నాం దేవునికి భయపడదు పోయి మనుషులకు భయపడుతున్నాం మనం ఆయన ఏమంటాడా ఈయన ఏమంటాడా అనేసి ఏ రోజు అన్ని రోజులు పని చేయాలి అన్ని రోజులు సువార్త ప్రకటించాలి అన్ని రోజులు నీకు సేవ అనేది ప్రతిరోజు ఉంటుంది ఏ రోజు రెస్ట్ లేదు రోజు బైబిల్ చదివి ఉంటుంది ఏ రోజు రెస్ట్ లేదు ఎందుకంటే మనం ఇంతగా ఎందుకు తయారై తయారవుతున్నామంటే వేరే వాళ్ళకు దేవుని యొక్క సువార్థ చెప్పనికి ఇది నేను చెప్తున్నాను కదా ఇది కూడా నేను ఏం చెప్పలే వాళ్ళు అడిగినరు సువార్త ఏమన్నా బ్రదర్ అన్నప్పుడు నన్ను అంటే బైబిల్ ఫస్ట్ స్టార్టింగ్ టెన్ డేస్ నేను ఏం చెప్పలేదు రవి బ్రదర్ అడిగినారు బ్రదర్ మీరు వా మన అప్పన్న అడిగిండి పప్పన్న అడిగిండి జాన్ బ్రదర్ అడిగి బ్రదర్ మీరు కూడా వాక్యం చెప్పొచ్చు కంటే అన్నా నేను మీ అంతా వారిని కాదన్న అని చెప్పినాను నేను అట్లా ఎందుకు అనుకోవాలి నాకు దేవుడు నాకు అవకాశం ఇచ్చింది కదా నేను నేర్చుకు నేర్చుకున్నానా లేదా వాక్యం చెప్పడం నేర్చుకున్నా ప్రార్థన చేయడం నేర్చుకున్నా ప్రాక్టీస్ చేస్తున్నా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అది తెలుస్తనే కదా తెలిసేది ఇప్పుడు డాక్టర్ కూడా ఆపరేషన్ చేయాలంటే అంటే వాళ్ళు ఎట్లా చనిపోయిన బాటని తీసుకొని అన్ని అవేళ్ళు ఫస్ట్ నేర్చుకుంటారు వాళ్ళు ఎక్కడ కజ్యాల ఎక్కడ కజ్యోదు అని నేర్చుకున్న తర్వాతనే వాళ్ళు పర్ఫెక్ట్ అయ్యేది ఇది కూడా అంతే ఇది కూడా అంతే మనం వాక్యం కూడా ప్రతిరోజు ఏ పనన్నా చేయొచ్చు ఈ పని చేయడానికి ఎక్కడ రాసిలేదు మనకు వాక్యం క్లియర్గా నేను చెప్పిన వాక్యం రాసినవి కాబట్టి ఇంకొక ఒక్కసారి చూద్దాం మనం అన్నొక్కసారి మొత్తం చదివి ముగించుకుందాం అన్న ఒకసారి మొత్తం చదివిన పద్నాలుగు నుంచి ఆరు వరకు ఒక్కొక్క వర్త పద్నాలుగు ఆరు ఒకసారి క్లియర్ గా చదవండి పద్నాలుగు ఆరు అన్న పద్నాలుగు ఒకటి నుంచి ఆరు మంచి క్లియర్ గా చదవండి ఒకసారి ఒక నిషో పద్నాలుగు మొదటి వచ్చి నుంచి చదువుతున్న చదవండి విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిచర్యల పరిచర్యల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయను అని వారు ఆయనను కనిపెట్టి చుండిరి అప్పుడు జలోధర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండి యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచ న్యాయమా కాదా అని ధర్మశేస్త్ర ఉపదేశకులను పరిచయలను అడగగా వారు వారు అప్పుడు ఆయన వారిని చీర స్వస్థపరిచి పంపివేసి వీళ్ళు ఎవని గాడిదైనను ఎద్దైనను గుంతలు పడిన ఎడల విశ్రాంతి వినమున దాన్ని పైకి తీయడా అని వారిని అడిగాను ఈ మాట ఉత్తరము చెప్పలేకపోయి అయితే వాక్యం క్లియర్ గా మనకు క్లియర్ గా చదివినాం వాక్యం ఏం చదిస్తుందంటే ప్రతిరోజు మనం ఏ పనైనా చేయొచ్చు మంచి పని మంచి పని కోసం ఎవరు ఏం ఆపరు కానీ మంచి పని చేస్తున్నా కూడా కొంతమంది క్లోజ్ గా ఆలోచించి ఈయన ఏం పని చేస్తున్నా తప్పులు పట్టే వాళ్ళు కూడా ఉన్నారు అటు మనం మేము పట్టించుకోకూడదు ఎట్లా దేవుడు మన ప్రేమగాలుగా ప్రేమ చూపించాలి ఓకే బ్రదర్ రైట్ తీసుకో ఓకే బ్రదర్ చూసాం ప్రార్థన చేద్దాం మనం వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తున్నాం మన మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా శత్రువులను ప్రేమించాలి శత్రువుల కోసం మనం ప్రార్థన చేయాలి ఎవరు ప్రశ్న వేసినాడా దానికి సమాధానం ఇచ్చేటట్టు ఉండాలి ఇంకోటి ఏంటంటే మనము ఎన్ని రోజుల నుంచి వాక్యం చెప్పుకుంటున్నాం కాబట్టి మనం మేము నేర్చుకుంటున్నాం దాని నుంచి మనం సాహసం కోల్పోతున్నామా దేవుణ్ణిలో ఎదుగుతున్నామా దినదినము లేకుంటే సాహసం కోల్పోతున్నామా ఎటు అంటే మనం ఇప్పుడు ఐదు బుద్ధి బుద్ధి లేని ఉన్నారు కదా బుద్ధిగాల కన్యాలు బుద్ధి బుద్ధి లేని ఉన్నారు కదా వాళ్ళు చూడండి దేవుని కోసం ఎట్లా ఎదురు చూస్తున్నారో మనం కూడా అంతే దేవుడు ఈ రోజే రావచ్చు రేపే రావచ్చు కానీ ధైర్యంగా ఎదుర్కోవాల మనం ఏదైనా సరే ఆ శక్తి తోటి ఉండాలే దేవుని రాకడు కన్ని పెట్టి ఉండాలి ప్రతిరోజు సనవద్దు గుణవద్దు ఎలా ఎగతేడగా ప్రార్థన చేసి మనం ఉండాలి ఆ రోజు ఈ ప్రణజీవద్ధనే బ్రదర్ ఈ రోజు ఆ ప్రణ బ్రదర్ అని ఎక్కడ కాబట్టి దేవుని వాక్యం క్లియర్ గా తేటగా మనకు చెప్తుంది కాబట్టి మనం పాటించి వెళ్తుంటే దేవుడు మన జీవితంలో చాలా అద్భుతాలు చేస్తాడు ఆయన ఆజ్ఞలంగా అయిపోయి ఉంటే కానీ మనుషుల కల్పితాలు ఇవన్నీ బ్రదర్ ఇవన్నీ మనుషుల కల్పితాలే మనం ఏమి ఎక్కడ రాసిలేదు దేవుడు ఆ పని చేయదు కాబట్టి మనం తేటగా వాక్యం చెప్తుంది కాబట్టి ఏ మనం ధైర్యంగా దేవుడు మనకు తోడు ఉన్నాడు కాబట్టి ధైర్యంగా మనం ఏ పనైనా చేయొచ్చు దానికోసం మనం ప్రార్థించవచ్చు తప్పేం లేదు దేవుడు ఒక చిన్న వాక్యం తీయొచ్చు ఒక అమ్మేన్ అలలుయ్య సరే మనం ఒక్కొక్కరిగా ప్రార్థన చేస్తాం వన్ బై వన్ ప్రార్థన చేసి ముందుకు వెళ్ళిపోదాం సూత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తి మంతుడా సర్వనతుడా మహోనతుడకు దేవ మహిమ స్వరూపకు తండ్రి నీకు వందాలి ప్రభా గొప్ప దేవ ఇక ఉదయకాల మధ్య కాలే సమయంలో ప్రభావ సన్నిధికి మేము వచ్చినాం ప్రభావ మీరు మాతో మాట్లాడినాం ప్రభా నీకు వందాలిసేయ ఈ లోకమంత ప్రభావ మీ కాగ్గిని విడిచిపెట్టి మనుషుల పారంపర ఆచారంతో కొట్టుకొని పోతుంది ప్రభా నాయన ఈసు ప్రభావ నా తండ్రి పరిచయం శాస్త్ర ఆ రీతి ఉన్నారు ఈ రోజు కూడా క్రైస్తవ జీతం ఆ రీతి ఉన్నది ప్రభావ ఓ ప్రభా మాట వింటాం శ్రేష్టం బలి కాదు అని మీరు అన్నారు ప్రభా నేను బలిని ఎప్పుడు కోరలేదు ఓ దేవా మీరు అన్నారు కనికరమే నేను కోరుకున్నా అన్నారు గొప్ప దేవ నా ఈసయ్యా వందాలి ప్రభా ఈ వాక్యం మీరు మాతో మాట్లాడిన ప్రభా నీకు వందాలి ఈసయ్య మీ కార్డు మేము పాటించేవారులాగా ఉండాలి ఈసు ప్రభావ వాళ్ళు ఏ రీతిగా ఉన్నారు అనేసి కనిపెట్టడం మానేసి ప్రభా మీ వాక్యం ఏ రీతిగా సెలవిస్తుంది ఏ రీతిగా సత్యాన్ని గ్రహించాలనే విషయంలో మేము ముందు పోయి బిడ్డలుగా తయారు చేయండి నా దేవ నా ప్రభావం నీకు వందాలేసాయా నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నమైన గొప్ప దేవ మీ వాకించమని ఇంకా బలపచ్చినైనా నూతన గమని అభిషేకించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని పెట్టుకోండి నా దేవ నా ప్రభావనికి వందలేసాయ్యా ఒక వైరస్ బాధ్యతలు అందరినీ మీరు స్వస్థపచ్చండి ప్రవ్వ ఆ కలువరిశీల్లో మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రతి పిడకు సంపూర్వమైన స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పశుద్ధ నామం హలలుయ నా దేవ ఎంతో మంది ప్రవ్వ ఆక్సిజన్ అందుకో ప్రభావ ఎంతో మంది ప్రభ ఐసీలో ప్రభావ కొట్టిమిట్లాడుతుండగా ప్రభావ ప్రతి ఒక్కరిలో ప్రభా మీ జీవ వాయువుతో నింపండి ప్రభా మీ జీవంతో నింపండి ప్రతి బిడ్డకు స్వస్థతను గురించి మీ కొరకు సాక్షులు పెట్టుకోండి అయినా ఎంతోమంది మా ప్రియులు ప్రభ ఎంతో మంది ఒక వైరస్తో సఫర్ అవుతున్నారు ప్రభా నా దేవ ప్రతి బిడ్డ మీరు గొప్ప దేవ నా ప్రభావ నీకు వందలు ఇస్తా మమతా శిస్తారు తాకండి ప్రభావ మీరు మీ కృపల్లో జ్ఞాపకం చేసుకోండి ఆ షుగర్ అనారోగ్యాన్ని ఏస్తున్న గదిస్తాను ఇప్పుడే విడిచిపెట్టుకో సైతాన రోగం అయిస్తాను ఇప్పుడే విడిచిపెట్టుకోమ నీకు ఆజ్ఞాపిస్తున్నా ఏ సుక్రీస్తున్నామవునా ప్రభా అతను మీరే స్వస్థపచ్చని మహిమ ండి తల్లించరుగులు మీ తాకని స్వస్థపచ్చండి ప్రభావ మంచి ఆరోగ్యం దేండి మీ పర్లో కూప నింపండి ప్రభావ ఆ బిడ ప్రభ ఒకప్పుడు మీ సువార్త ప్రకటించింది ప్రభ ఆ బిడ ప్రభావ మీ సువార్థ ప్రకటించే బిడగా గొప్ప సేవకులుగా మీరు లేవనెత్తండి సైతాన్ని బంధకాల నుంచి విడిపించండి దుష్టుడు ప్రభావంతో భయంకరంగా శోధిస్తుందిగా ప్రభావ తురాత్మ సైతాన దుష్ట శక్తులను ప్రతి రోగాలను ప్రతి అనారోగ్యాన్ని ఏసాన గద్దీసని ఇప్పుడు విడిచిపెట్టుకోతాన మీరు అక్కడ తొలిగింది ప్రభా మీ సిద్ధపడ నీకు మీరు సిద్ధపచ్చాలా మీరే గొప్ప కార్యం జరిగించండి సురేష్ బ్రదర్ ఫ్యామిలీ ప్రభ కుటుంబం గురించి అంత ప్రాధిష్టం లేవా వైరస్ వారిని పడుకున్న వాళ్ళు బ్రదర్స్ తమ్ముడు అలా వాళ్ళ భార్య మీరు తాకండి ప్రభా మీరు స్వస్థ పరచండి ప్రభావన ఎస్సు ప్రభామవరంలో ప్రభ ఒక బ్రదర్ నేను సాయంత్రం ఫోన్ చేసిన ప్రభ సిస్టర్ భర్త మీరు తాకండి ప్రభావ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి మీకు కనికరం చూపించండి ప్రభ వైరస్ నుంచి విడిపించి మీ కొరకు సాక్షులు పెట్టుకోండి ఆయన నీకు అన్నాడు ప్రభావ ఇంకా ఎంతో రూతి సిస్టర్ ప్రభాని ఇంకా మెరిసెస్ చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో మంది ఒక ప్రభావ ప్రతి బిడ మీరు స్వస్థపరిచి మీ కొరకు సాక్షులు పెట్టుకోండి వైరస్ నుంచి విడిపించి రక్షణ మార్గం దయచేసి నామాన్ని మేము తెచ్చుకోవడం ప్రభావ కేవీపీఎం గ్రూప్ ప్రతి బ్రదర్స్ కుటుంబాలు మీరు దీవించి ఆస్వాదించండి ప్రతి బిడ మీరు బలపరచండి నూతనంగా అభిషేకించండి పిల్లల చుట్టూ మీ పిల్లల కుటుంబం మీ కొరకు గొప్ప సాక్షులు పెట్టుకోండి నా దేవనా ప్రభావం నీకు వందాలేసయ్య నా దేవనా ప్రభావం మీరు అక్కడ తొరిగింది ప్రభావ ప్రతి బిడ్డ ప్రవ సిద్ధపడాలా వేసే ప్రభావ ఇక సమాప్తి చివరి అంచులం ఏంటుండగా ప్రభావ అనేకులు మీ పెళ్లి మీందుకు సిద్ధపచ్చాలా ప్రభ ఆయన ఒక పత్రికలు తీసుకునే ప్రభావ అనేకులు ఆహ్వానం మేము ఇచ్చా అలాంటి దాసులుగా మీరు మమ్మల్ని తయారు చేయండి నా దేవ నా ప్రభావ నీకు వందలేసా చంద్రశేఖర ముట్టండి ప్రవా అన్నకు మంచి ఆరోగ్యంగా ఇచ్చేయని ప్రభావ ఇంకా మీ సముచితమైన జ్ఞానం నింపండి ఇంకా అనేక మంది విషయాలు బయలుపరచండిసే ప్రభ ఇంకా ఆత్మీయ లోతులు నడిపించండి అనేక మంది విషయాలు మాకు బయలుపచ్చమని ప్రాదిష్టమైన అన్నదోన మీరు బలపచ్చండి ప్రావ అన్న పిల్లల చుట్టూ ప్రవా గృహం చుట్టూ ఇంటి చుట్టూ మీకు కంచేసే మీ మంచి ఆరోగ్యం దచ్చి ఇంకా ఆత్మీలతో నడిపించండి ఇద్దరు పిల్లల చుట్టూ మీకు కన్ చేసి మీరే కాచి కాపాడండి దృష్టి మీరు కాపాడడండి ప్రభ వైరస్ బాధించి వ్యాక్సిన్ నుంచి మీరు కాపాడండి మీ కృపలు భద్రపరచుకొని అన్న చుట్టూ అగ్ని కన్ చేసి మీ దూతలు కాదు అనుగ్రహించండి అభైపతి శోధన కుట్టించి ఇక్కడ అందుకని దుష్ట శక్తులు వేసిన గద్దీసిన దేవాయిస్తూ ప్రభావ తండ్రి ఆ కుట్టించు కంచేసి మీరే కాచి కాపాడమని ప్రాదిష్టమైన నా దేవా నా ప్రభావ నీకు వందాలుసాయా ఏమీ పేములు ఉన్న ప్రతి బ్రదర్ సేవల కుటుంబాలను మీరు నడిపించండి బలపరచండి ఇంకా ఎంతో మంది రాలేదు వాళ్ళ కుటుంబాలకు మీ ఆశ్రయాలను జరిగించండి బలపరచండి చక్రైతే వేరే ఫ్యామిలీ గురించి ప్రార్థిస్తూ దేవ బేద మంచి ఆర్గం మీ సేవలు ఇంకా బలంగా అభిషేకించి వాడుకోండి పరలోకపు జ్ఞానం చేతి నింపండి వాళ్ళు చిన్నకు ప్రభావ స్వస్థపరచండి ప్రభావ ఒక వైరస్ విడిపించండి సంపూర్ణ హీలింగ్ అని గ్రహించండి మీకు పెట్టుకోండి ప్రజలకు హృదయవాల్చే మీరు తీర్చండి కుటుంబంలో ప్రతి అవసరం అక్కడ మీరు తీర్చండి నా దేవ నా తన్ని నీకు అందాలిసే మీరు అక్కడ తొరిగింది ప్రభావ మేమందరం సిద్ధపడాల నీకు మీ సిద్ధపరచాలా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించమన్నారు ప్రభావ అనేకులు శిష్యులుగా ఉన్నవారు అలాంటి కా సేవలో మీరు మమ్మల్ని అనిపిస్తున్నారు ప్రభా ఓ దేవా ఇసు ప్రభావ భయంకరమైన శ్రమల కాలంలో మేము ఉంటుందిగా ప్రభావ పతి శ్రమలు మేము తప్పించుకోవాలి అన్నింటిని తాళాలన్నింటిని మేము భరించాలా ఓపిక సహనం కలిగి దీర్ఘశాంతం కలిగి ప్రభా మీ మనసు మేము ధరించుకొని ప్రభావ అనేకులు మీ ప్రేమను మేము ప్రకటించాలా మమ్మల్ని హేతు ప్రేమతో సాత్వికంతో మేము సమాధానం చెప్పాలా మీ ప్రేమ చూపించాలా సత్యాన్ని ప్రకటించి మీ చెంత మీరు నడిపించాలా అంటే సేవా జీవితం లాంటి ఆత్మ నడిపింపు మాకు తెచ్చే గొప్ప జనం ప్రభావ పట్ల మీకు కనికరిని చూపించి అక్కడ శ్రమల విడిపించి మీ కొరకు సాక్షులు పెట్టుకుని ప్రతి ఒక్క బిడపై మీకు కుమ్మరించి ప్రతి చోటు మీ కొరకు సాక్షులు పెట్టుకుని ఈ నామాన్ని మేము తెచ్చుకోమని త్వరలో రాన్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించిన తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆమెన్ తండ్రి మీకు స్థుతుల స్తోత్రాలైనా సర్వన తడవు దేవ సమస్త సృష్టికి మూలగా మా తండ్రి మీకెంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నా మీ ఉదయకాలం మధ్యాహ్న కాలంలో ప్రభు మిమ్మల్ని స్థుతించే కనిపర్చే భాగ్యాన్ని మీ యొక్క స్వరణ వినే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వదనాలు వేసాయా ముఖ్యంగా తండ్రి సహోదరుల మధ్యలో ఎటువంటి ఐక్యత ఉండాలా ఎటువంటి ప్రేమ జీవితం ఉండాలంటే మీరు హెచ్చరించినారు ప్రభావ అన్నిటినీ తాళమన్నారు అన్నిటిని భరించమన్నారు కానీ ప్రభు ఈ యొక్క అహము రావడం వలన ప్రభు ఆత్మీయ జీవితంలో వెనకంజ వేస్తున్నారు ప్రభా ముందు కొనసాగలేని స్థితిలో ఉంటున్నాం ప్రభా క్షమాగుణం లేని జీవితం అయిపోయింది ప్రభా అవును ప్రభా మీలో ఎవడు గొప్పవాడు మాలో ఎవడు గొప్పవాడు అవును మీలో ఎవడు ఎక్కువ తగ్గింపు జీవత కలిగిన వాడే గొప్పవాడున్న హెచ్చరికను మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు వేసాయా ముఖ్యంగా తండ్రి ఆ యొక్క మంచి సమరణ గురించి కూడా జ్ఞాపకం చేసినారు ప్రభా అటువంటి నిస్వార్థమైన జీవన విధానాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఒకరినొకరం తనమని అర్థం చేసుకోలే ప్రభావ మా యొక్క తన మళ్ళీ మేము ముందుకు వెళ్ళాలా ప్రభావ దాన్ని విడిచిపెట్టకుండా తన జాగ్రత్తగా పరిశీలిస్తూ ముందు పోవాలా ప్రభావ అన్నిటినీ తాళమన్నారు అన్నిటిని భరించమన్నారు ప్రతి ఆత్మను వివేచించమన్నారు కాబట్టి అటువంటి జ్ఞానం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మహాశ్రమల కాలంలో ప్రభా ఇది ఈ కాలంలో తనుమల్ని కొట్లాడుకుండే అవకాశం కాదు ప్రభా ప్రతి ఒక్కరిని క్షమించాలా ప్రతి ఒక్కరిని ప్రేమించాలా మీరు పర్వరిసరిలో చూపించినాక ప్రేమని మేము అనేక బయలుపరచాలా అందు నిమిత్తమై మీరు మమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్నారు కాలంలో కాబట్టి ఒక దిక్కు తెరమల్లి వైరస్ విజృంభించి పనిచేస్తుండగా దుష్ట శక్తులు విజృంభిస్తుండగా ప్రభావం ఇంకొక దిక్కు దేవుని సేవకులందరూ తండ్రి చల్లారిపోయినారు ప్రభ ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం కొట్టుకోవడం వరకు వచ్చినారు క్షమించండి కనికరించండి వారు ఇతను మళ్ళీ ఏక దృక్పథంతో కలిగి ముందు పోయే సేవకులుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మీ మహిమార్థంగా అందరినీలో పెట్టుకొని మీరు ఆక్రవర్షిత పరుచుకోమని వైరస్ బడిన పలువు అందరికీ సంపన్న స్వస్థ ప్రకటిస్తుండగా మీరేతను మళ్ళీ అద్భుత మహిమనందమని ఏ సుక్రీస్తునా ప్రార్థిస్తున్నాం తండ్రి మహాపరుషుధుడ మహోన్నతుడ కణికిరం గల దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి అయిన ఏ సయన నీకు వందనాలు ప్రభా నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి ఈ గడిచిన కాలమంతా కాచి కాపాడి కృపలో భద్రపరుచుకున్న ప్రభ దివారాత్రంలో కంటి పాప కాచి కాపాడి యొక్క నూతమైన దినంకు ప్రభాని కృపానుగ్రహించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ దినం ఈ మధ్యాహ్న సమయంలో ప్రభాని స్వరమి వినిపించి మమ్మల్ని ధన్యునిగా చేసిన పరలోకమందున్న నా ఎస్ఐ నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనతా ప్రభావములు ఎస్య్యా తండ్రి నీకే యువేగములు కలుగును గాక హలెలుయా తండ్రి ఇదిగో ప్రభాతం అండి నాయన ఎంతోమంది ప్రభా నైనా తండ్రి ఆయన ఈ వైరస్కి ఇన్ఫెక్ట్ అయినారు ప్రభాతం గొప్ప దేవా నాయన ఎంతో మంది ప్రియులు ప్రభాతండ్రి మరీ ముఖ్యంగా ప్రభాతం ఎవరైతే ప్రభా ఆ వీరు వైఫ్ అంట ప్రభాతండి ఆ సిస్టర్ ప్రభాతం అండి రెండు కిడ్నీలు ఫెయిల్ అయి ప్రభా లివర్ ప్రాబ్లం ఉంది ఐదు రోజులు ఐదు దినాల బాబు కూడా ఉన్నాడు ప్రభాతండ్రి హాస్పిటల్లో ఈఎస్ హాస్పిటల్లో ఉందని నిన్న మెసేజ్ చూసాం ప్రభాతండి ఆ సిస్టర్ పట్ల నా తండ్రి మేము ప్రార్థిస్తున్నాం ప్రభాతం గొప్ప దేవా మీరేం ముట్టండి తాకండి ప్రభాతండ్రి ఆ కలవరి సిరిలో ప్రభా మీరు పొందిన గాయముల ద్వారా సంపూర్ణ స్వస్థ దయచేయండి ప్రభా అవును ప్రభా తండ్రి మా యొక్క ప్రతి అవయవంలో ప్రభా నీ యొక్క నాసిక మీ యొక్క జీవం పోసిన కాబట్టి ప్రభా నీ యొక్క జీవం ఆ కిడ్నీలోకి వెళ్ళాలా ప్రభా ఆ లివర్ లోకి మీరే ప్రభ నాయన వాటిని స్వస్థపరచండి ప్రభా తండ్రి ఆమెను సాక్షిగా లేవనెత్తండి నాయన ఆమెను కూడా నాయనా తండ్రి మీరు రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వాళ్ళ కుటుంబ సభ్యులకు మీరే ఓదార్పుని ఆదరణ దేయండి ఎవరు ఈ వైరస్ కి ఇన్ఫెక్ట్ అవ్వకుండా మీరే కాచి కాపాడమని ప్రార్థి తండ్రి అలాగే ఢిల్లీ బ్రదర్ వల్ల నాన్న ప్రభా తండ్రి ఆయన కూడా కిడ్నీ ప్రాబ్లం అంట ప్రభాత తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు ప్రభా సీరియస్ కండిషన్ అంట ప్రభాతం అవును ప్రభా తండ్రి ఈ సమయం మా సేవ మీరు ప్రార్థించమన్నారు ప్రభా తండ్రి కాబట్టి ప్రభా మేము ఎడతెగక ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ప్రార్థన మీరు వింటున్నారు జవాబు దానికి అనేక సాక్ష్యాలు తండ్రి ఈరోజు సాక్ష్యం ఇస్తున్నాయి కాబట్టి నా ప్రభా మేము మొర ఉంటాం ప్రభా ఎక్కడ అలిసిపోము ఎక్కడ కృంగిపోము ప్రభా ఎందుకంటే నా తండ్రి మేము నిన్ను నమ్ముకున్న బిడ్డలం ప్రభా నీ మనసు కలిగిన బిడ్డలం కాబట్టి ప్రభాత తండ్రి మేము అన్నిటినీ ప్రభా భరించే శక్తిని మాకు దయచేయండి అలాగే ప్రభా తండ్రి ఆ యొక్క దిల్లీ బ్రదర్ వాళ్ళ నాన్నని ప్రభాత తండ్రి ఆ కిడ్నీలో ప్రభా మీ యొక్క జీవం పోయండి ప్రభా ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ క్షణమే ఆయనకి స్వస్థత కలుగును గాక ఆయనను ముట్టండి తాకండి దిల్లీ బ్రదర్ కూడా మీరు ధైర్యపరచండి ప్రభా ఎక్కడ ప్రభా ఆ యొక్క శ్రమంలో బలహీనతల్లో కృంగిపోకుండా మీరే నాయనా నాయన విశ్వాసంలో బలపరచండి మీ దూతలకి ప్రభు నా తండ్రి మీ నామంలో ఆజ్ఞాపిస్తున్నాం ప్రభ అక్కడ తోడుండాలా ప్రభా తండ్రి తన చుట్టూ ప్రభ తన కుటుంబం ప్రభా తన తండ్రిని మీరు స్వస్థపరిచి ప్రభా నాయన మీరే సాక్షులుగా లేవనెత్తండి ప్రభా ఒక దినం ప్రభా బ్రదర్ నాయన ధైర్యంగా ప్రభా సాక్ష్యం ఎంతో సంతోషంతో చెప్పాలా అట్టి గొప్ప కార్యం చేయమని ప్రభా సన్నిధిలో ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రభా తండ్రి నా ప్రభా నాయన ఎంతో మంది ప్రభా నాయన తండ్రి దినేష్ బ్రదర్ ప్రభా నిన్న దినం ప్రభా నా తండ్రి ఆ అన్యుడు ప్రభా ఐసీయూలో ఉన్నాడు ప్రభా తండ్రి మేము ప్రార్థించినాం తండ్రి అవును ప్రభా తండ్రి మాకు మీరు అందరూ నాయన ఎవరైతే ఈ వైరస్కి ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళందరూ మీరు మాకు చూపిస్తున్నారు ప్రభా కాబట్టి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ బ్రదర్ కూడా ఐసీయూలో ఉన్నాడు ప్రభా తండ్రి నాయన మీరే ముట్టండి తాకండి ప్రభా తండ్రి నాయన మీరే ఆ కలవరి స్త్రీలో పొందిన గాయముల ద్వారా ఆ బ్రదర్ని స్వస్థపరచండి అలాగే వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు అలాగే వాళ్ళందరికీ ప్రభా మీరు తోడుండండి ప్రభా మీరే ఆదరించండి ప్రభా నైనా వాళ్ళు కూడా ఈ వైరస్ కి ఇన్ఫెక్ట్ అవ్వకుండా యొక్క వ్యాక్సిన్ కి ఇన్ఫెక్ట్ అవ్వకుండా మీరే కాచి కాపాడండి ప్రభా వాళ్ళు కూడా రక్షణ పొందాలా ఏసు పరిశుద్ధ నామంలో బాప్తిసం పొంది మార్మోన్స్ పొందాలా ప్రభా అలాగే ప్రభా తండ్రి మమతా సిస్టర్ కూడా ప్రభా తండ్రి తన భర్త విడిచిపెట్టినాడు ప్రభా తండ్రి ఈ లోకంలో ప్రేమ నిజం లేదు ప్రభా ఈ లోకం స్వార్థపూరితమైన ప్రేమ నిజమైన ప్రేమ నీ దగ్గర ఉంది ప్రభా కాబట్టి ప్రతి ప్రేమ ప్రభానైనా ఈ లోకంలో ఏ ప్రేమైనా కానీ తండ్రి అది ఎంతో కొంత స్వార్థంతో ఉన్నా కానీ నీ ప్రేమ నిజమైన ప్రేమ కాబట్టి నా తండ్రి ఆ సిస్టర్ నిన్నే నమ్మాలా నిన్నే సేవించాలా ఆ భర్తకు కాలం ప్రభా నా తండ్రి ఆమె మీ స్వస్థ దైతేమని ప్రభా నాయన నీ సన్నిధిలో ప్రభా మొరపెడుతున్నాం ప్రభా మీరే స్వస్థపరచండి తండ్రి అలాగే తండ్రి ఇంకో సిస్టర్ ప్రభాత తండ్రి ఆమె కూడా సీరియస్ కండిషన్ ప్రభాత తండ్రి ఆమెను కూడా మీరు ముట్టండి తాకండి ఆ కలవరిసిలో మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచండి ప్రభా తండ్రి నిన్న బద్వేల నుంచి ప్రభా కడపకు వచ్చిన తండ్రి ఆ బ్రదర్ ఎవరో ప్రభా ఐసీయూలో ఉన్నారు ప్రభా తండ్రి అవును ప్రభా తండ్రి నాయన వాళ్ళందరూ ప్రభా రక్షణ పొందాలా ప్రభా నాయన మీరే స్వస్థపరచండి తండ్రి అవును ప్రభా నాయన యొక్క వైరస్ ని గద్దించే అధికారం మాకు ఇవ్వలేదు కానీ మేము ప్రార్థిస్తే స్వస్థపరిచ అధికారం మాకు ఇచ్చినారు కాబట్టి తండ్రి మేము ప్రార్థిస్తాం ప్రభా మేము తీర్మానించుకున్నాం ప్రభా అది మీ పట్ల మేము నిబంధన చేసుకున్నాం కాబట్టి తండ్రి మా ప్రియులు ఎవరైనా ఈ వైరస్ పని ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా కాబట్టి ప్రతి ప్రార్థన మీరు జవాబిస్తున్నారు ఆ కూడా ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభా ఉనాస్మస్ ప్రదర్ వాళ్ళ మిస్ చేస్తూ ప్రభా తండ్రి ఆ సిస్టరు వాళ్ళ కొడుకు వాళ్ళని కూడా మీరు స్వస్థపరచండి ప్రభా ఎవరైతే ప్రభా ఇంకా ఈ గ్రూప్లో ప్రభానైనా నా తండ్రి ఎంతమంది ఎంతమంది అయితే ఈ వైరస్కి ఇన్ఫెక్ట్ అయినారో ప్రభావైనా తండ్రి హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న వాళ్ళు కానీ బెడ్స్ మీద ఉన్నవాళ్ళు కానీ వీళ్ళందరినీ ప్రభా మీరు ముట్టండి తాకండి ప్రభాయన మీరు పొందిన గామిల ద్వారా ప్రతి ఒక్కరిని స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభాతండ్రి కేబీపీఎం గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్ని సిస్టర్ని ప్రభాతం వాళ్ళ పిల్లల్ని బంధువులని రక్త సంబంధి పిల్లని ప్రతి ఒక్కరిని ప్రభానైనా ఈ యొక్క వైరస్ నుంచి ఈ యొక్క వ్యాక్సిన్ నుంచి మీరే కాచి కాపాడండి ప్రభాతండ్రి అవును ప్రభాతండ్రి మా ద్వారా గొప్ప మీరు జరిగించండి ప్రభా తండ్రి నా ప్రభా తండ్రి అలాగే ప్రభా నాయన చంద్రశేఖర్ అన్న గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా ఆయనకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభాత తండ్రి ఇంకా ప్రభా నాయన ఆత్మీయ లోతులో ప్రభా మాకు ఇంకా ఎన్నో విషయాలు బయలుపరచండి ప్రభా అవును ప్రభా ప్రతిదీ మేము పాటిస్తున్నాం ప్రభా ఆయన స్వీకరించి ప్రభా ఆ యొక్క విధానాలు చేస్తే ఆ జీవితం ఏ రీతిగా అవుతుందో ప్రభా తండ్రి దానికి నేనే సాక్ష్యం ప్రభా తండ్రి అవును ప్రభా తండ్రి నిన్నటి జనం వారికి నేను లేను కాబట్టి తండ్రి అన్న ద్వారా మీరు మాట్లాడి నా ప్రభా ఆయన మీరు రాకడ ఉంది మీ పెండ్లు విందుకు మీరు పిలిచినారు కాబట్టి నువ్వు సిద్ధపాటు చేస్తున్నా అందుకు మీకు వంద నాలుగు కృతజ్ఞతల ఆ సిస్టర్కి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా అన్న పిల్లలకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి నా ప్రభ అలాగే అన్న అన్నదమ్ములు కానీ ఉద్యోగంలో పనిచేసే తోటి తండ్రి తోటి వర్కర్స్ కానీ ప్రభా స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరు ప్రభా నాయన మీరే ప్రభా ఈ వైరస్ కి ఇన్ఫెక్ట్ అవ్వకుండా మీరే కాచి కాపాడండి ప్రభా తండ్రి అలాగే తండ్రి ప్రభా నాయన ప్రభా ఎవరైతే ప్రభా ఈ యొక్క వైరస్ కి ప్రభానైనా తన భర్తలను పిల్లలను బంధువులను అందరూ కోల్పోయి దుఃఖంలో ఉన్నారో ప్రభా తండ్రి వాళ్ళందరినీ మీరు ఓదార్చమని తండ్రి వాళ్ళందరినీ మీరు ఆదరించమని తండ్రి నా ప్రభా వాళ్ళ బ్రతుకు దినమంతా ంత ప్రభ వాళ్ళకి మీరే సదాకాలం తోడయండి ప్రభా వాళ్ళని మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభాత తండ్రి ఎన్నో సంఘములు ప్రభాత తండ్రి కాపర లేక ఉన్నాయి ప్రభా తండ్రి ఎంతో మంది పాస్టర్లు మరణించినారు ప్రభా కానీ ప్రతి ఒక్కరు ప్రభానైనా నీ సన్నిధిలో నీ దగ్గర ఉన్నారు ప్రభా కాబట్టి ఆ సంఘంలో ప్రభానైనా తండ్రి సత్యాన్ని ప్రకటించే సేవకులను మీరు లేవనెత్తండి ఆ సంఘంలో ప్రభా మీరే నడిపించండి వాళ్ళ కుటుంబాల్లో కానీ వాళ్ళ భార్య పిల్లలందరినీ ప్రభా మీరే తోడుండండి ప్రభా తండ్రి అలాగే చక్రవర్తి బ్రదర్ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా ఆ సిస్టర్కి ప్రభా నాయన మీరే గర్భఫలం దయచేయండి ప్రభాత తండ్రి నా ప్రభాతం నాయన గర్భఫలం యోహ ఇచ్చు బహుమానం తండ్రి కాబట్టి తండ్రి ఆ సిస్టర్కి మీరే గర్భఫలం దండి వాళ్ళ ఎవరైతే చిన్నైనా ప్రభా ఈ వైరస్కి ఇన్ఫెక్ట్ అయినాడో ప్రభా తండ్రి ఆ బ్రదర్ని కూడా మీరు ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభాతండ్రి నా ప్రభాతండ్రి నాయన మీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభా సమస్తం మీకు సాధ్యమే కాబట్టి నా ప్రభా మీ పెళ్ళి విందంటే ప్రభా మీరు ఆకడా కాబట్టి తండ్రి మీరు మమ్మల్ని ఆహ్వానించినారు కాబట్టి తండ్రి నాయన పత్రికలు పట్టుకొని ప్రభా నాయన మేము రావాలా ప్రభా నీ స్వార్థని ప్రకటించాలా ప్రభా లోక సంబంధమైన వాటిని భూలోక సంబంధం అయిన వెతకొద్దన్నావు ప్రభా తండ్రి ఎప్పుడు నువ్వు పైన వాటిని వెతకమన్నావు కాబట్టి పైన మీరున్నారు కాబట్టి మీ చిత్తం ఏందో ప్రభా మీ యొక్క ఆజ్ఞ ఏంది మీ యొక్క మాట ఏంది మీరేం చెప్పిండ్రో ప్రభా అదే మేము చేయాలా తండ్రి మా సొంత జ్ఞానం మా సొంత తలంపులు తీసివేసి నాన ఇంకా ఏమైనా ప్రభా నాలో ఏమైనా బలహీనతలు ఉంటే ఈ లోకమాలిన్యం ఉంటే కోపము ద్వేషము నా ప్రభా తండ్రి ఇంకా ఏమైనా ప్రభా నీ పట్ల అవిధేయత అవిశ్వాసము అపనమ్మకము ఏమైనా నీకు నేను దూరంగా ఏ అయినా క్రియలు నాలో ఉంటే ప్రభా నాయన నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా నా యొక్క హృదయపూర్వకంగా నేను నా తప్పులను నేను ఒప్పుకుంటున్నాను నేను క్షమించమని అడుగుతున్నాను నా పట్ల ప్రభా మీ కణికిరం చూపించి మీ సేవలో నన్ను వాడుకొని ప్రభా తండ్రి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఈ అంత్య దినాల్లో మేము ఉంటున్నాం కాబట్టి తండ్రి ప్రతిదీ ఎలా నడవాలో ప్రతి దినం మీ దాసుల ద్వారా చెప్పి బలపరుస్తూ నైనా ముందుకు నడిపిస్తున్నందుకు మీకు మేమేమిచ్చినా నేను రుణం తీసుకోలేం కాబట్టి తండ్రి సమస్త మహిమ ఘనతా ప్రభావములు వేస్తాయా తండ్రి నీకే యుగయుములు చెల్లిస్తూ నజరేడైన ఏసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ స్తోత్రం పరిశుద్ధ మహన్నద్రాంగల వందన చలిసిన చదువుతుంది ఏ కృపను బట్టి కనకరాన్ని బట్టి నీకు వంద చలిసిన చదువుతుంది మధ్యకాల సమయంలో అయా నన్ను ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందన చలిసిన చదువుతుంది వాక్యం మా ప్రతి ఒక్క హృదయాలను మీరు తట్టిన దగ్గర అయా ముఖ్యంగా నీ తట్టు తిరిగి కృపను కనకరమైన దగ్గర ఇంత గొప్ప రక్షణ మాకు విధానం బట్టి నీకు వందన చర్చ జరుగుతుంది ఆయా రక్షరాలు మేము పోగొట్టకుండా కృపణ కనుకరము దండి గొప్ప దేవుడు వేసే అన్ని వంద నచ్చలిసిన చదువుతుంది ఎంత భయంకరమైన సిచ్యువేషన్ కూడా మనం కాపాడుతున్న విధానం బట్టి నీకు వంద నచ్చలిసిన చదువుతాండి ముఖ్యంగా కోవిడ్ బాధతో ప్రతి ఒక్క కుటుంబం బాధపడతామని ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి అయినా ఆశ్రయిదించి ముట్టి కనకరించడం జరుగుతుంది నీ యొక్క గొప్ప వెలుగుతో మీరు లేవనైతేనే జరుగుతుంది అవి మీరు వెలుగై ఉన్నారో జరుగుతుంది కూడా వెలుగై ఉండాలని కృపణ కనుక ముందు తెచ్చండి యొక్క చికెట్ బ్రతుకు నుంచి విడు వెలు విడుదలలో దాని జరుగుతుంది గొప్ప దేవుడు వేసే అన్నికు అయ్యా నమ్మకమైన దేవుడు వేసేయకు వందనాలు చరిసినా జరుగుతుంది ఎంత విపత్తు వచ్చినాయా నేను వదలకుండా నీ కృప కనకరమని బట్టి నడిచారని కృపణ కనకరం దాని జరుగుతుంది అయ్యా మనుషుల కోసం చేసే సేవ కాదు నా వేసేయకు వంద నాకుంది అయ్యా నీ కోసం చేసే సేవ నీ తట్టు తిరగలని కృపణను కనకరం దాయించండి అయ్యా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా మా కోసం ప్రతి విపత్తు నుంచి విడుదల దాయించండి ఆయన అయ్యా మా కోసం ప్రతి ఒక్క నుంచి విడుదల చేయండి అయా గొప్ప దేవుడు వేసానికి వందనాలు అయ్యా బిడ్డను నశించుకోవడం నీకు ఇష్టం లేదని జరుగుతుంది అయ్యా నువ్వు ప్రేమకుల దేవుడు వేసేయకు వంద నా జరుగుతుంది అవన్నీ తట్టు తిరగాలైనా అయ్యి నీ వైపు చూడాలని చదువుతాండి అవన్నీ దిక్కు తిరగాలని కృపణ కనకరం దయచేయండి అయ్యా ప్రతి ఒక్క బిడ్డ అయ్యి నీ చిత్తా సరిగా ఉండడం కృపణ కనకరణ దయచి మన ఏ స్థానంలో వెళ్తున్నాం తండ్రి హలే సూతం ప్రభా పరిశుద్ర గొప్పదేవ వేసి ప్రభా మీకు వందనాలు రాచా వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభా మా హృదయాలలో ప్రభావ నీరు కటి ఫలింపు మీరు దయచేయండి ప్రభా పరిశుద్ర కృప మేడ మా మా దాగు చోటు మీరు వేసు ప్రభా ఓ దేవా మీ కొరకై తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ఏసుక్రీస్తు నామంలో ప్రభు మీరు నడిపించండి ప్రభావ మీ అగ్నికంచ వేయండి దేవతలకు ఆవదల దండి ఏ రోగం భారీ నుంచి ప్రతి ఒక్కరికి విడుదల మీరు కల్పించి ప్రభా స్వస్థత పొందిన ప్రతి ఒక్క బిడ్డ ఏసుక్రీస్తు నామంలో రక్షణ మార్గంలోకి రావాలా ప్రభావ ఏసే మీకు బంధనాలు ఇస్తూ ప్రభావం మీలో ఆత్మీయంగా బలపడి ముందుకు నడవాల ప్రభావ కుడికి కానీ ఎడమ కానీ వీలేదు మా మీరే ప్రభా అయ్యో మీ కౌగిటిలో మమ్మల్ని హద్దుకోండి ప్రభ మీరు అక్కడ వచ్చేంత వరకు వేసే ప్రభావ మీలోనే భద్రత ప్రభా మీకు వందనాలనైనా వేసే ఆ కృపామయ ఆకాశాన్ని భూమిని సృష్టించిన మహా గొప్ప దేవుడు వేసు మీకు లెక్కెళ్ళినన్ని వందనాలు ప్రభా గొప్ప విజయాన్ని దయచేయండి ప్రభ ఎవరి విశ్వాసం ప్రార్థన సన్నగిలడానికి వీలేదు మీ నామాన్ని మహిమపరచడానికి ప్రభ ఈ జిందగీలను తీర్మానం చేసుకున్నాం ప్రభా గేయడానికి వీలేదు ప్రభా అనేకులని ప్రభావం మీ తట్టుకు అలాంటి అగ్నిమాలో మండించండి అలాంటి ఆత్మ ఆవేశం మాలో ప్రభు రేకెత్తించండి ప్రాభవం మీ యొక్క ఆత్మ చేత ప్రతి ఒక్కరం నడిపింపబడాల స్వామ వల్లే వివేకం కలిగి దేవ పౌరం వల్లే నిష్కపట్లాగా మేము ఉండాలా ప్రభుత్వం ఆత్మకార్యం మీరు జరిగించండి ప్రతి ఒక్కరికి మీ యొక్క పశుద్ధ ఆత్మశక్తి బలం చేత నడిపించండి ప్రభుత్వం వేసిన అమ్మమ్మ ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమ్మేన్ స్తోత్రం ప్రభా మా ప్ర ప్రతి ఒక్క కృష్ణ గద్దించాడు మా ప్రభా ముఖ్యంగా మా ప్రభా ఆఫీస్ లో పవిత్ర ఉన్నాడు మా ప్రభా అతని వైపు గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభా కిడ్నీ రెండు ఫెయిల్ అయినాయి మా ప్రభా లివర్ కూడా డ్యామేజ్ అవుతుంది మా ప్రభా దేవాయస్మ ముట్టి శ్వసపరచండు మా ప్రభా ఏ సినిమాలో చికిత్స క్రీశ గద్దించండి మా ప్రభా దేవాయస్మ ప్రభావ్ ఇక్కడ దేవాలు కల్కతావాళ్ళు ఇక్కడ ఎవరు లేరు మా వాళ్ళ చుట్టాలు దేవాయస్మ ప్రభావ బిడ్డ దేవాయస్మర వాళ్ళు కెల్ప్ చేయటకు సాయం చేయండి మా ప్రభా నీకో మెడైన దేవుడు కుమరించండి మా ప్రభా తోడైన దాన్ని బట్టి స్తోత్రాలు దేవాస్యం దేవా మా ప్రభా ఇంకా లేవనెత్తాడు మా ప్రభాని తడు తిరిటకు సాయం చేయండి మా ప్రభా దేవాయసం ముఖ్యంగా మా కోవిడ్ విషయంలో ప్రాటిస్తున్నాడు మా ప్రభావ ఎంతో వ్యాధి వచ్చింది మా ఈ వైరస్ వల్ల దేవాయసప్రభ ప్రతి ఒక్కరు దేవాయసప్రభాన్ని తటు తిరిటకు సాయం చేయండి మా దేవాయసే మా ప్రభు ఇంకా ఎంతో మంది పాజిటివ్ కేసులు ఉన్నాయి మా ప్రభావ ప్రతి ఒక్కరిని దేవా మీరు ముట్టి స్వసపరచండి మా ప్రభా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరి దేవాయస్రభ మీరు స్వస్థపరచండి మా ప్రభావ ఈ ప్రతి ఒక్కరిని గద్దిస్తున్నారు మా ప్రభా దేవాయసే ప్రతి ఒక్క వైరస్ చెల్లిపోవాలి మా ప్రభావ మీరే సాయం చేయండి మా వందన స్తోత్రాలు దేవాయసే మా ఈ లాక్డౌన్ వల్ల ఎంతో మందికి ఆహారం దొరుకుతలేదు మా ఆహారం ఇచ్చడానికి సాయం చేయండి మా ఇంక మేడే నష్టం కుమరించండి మా ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు దేవాయస్మ ప్రభా దేవాయస్మరణీ అందరూ జీవిస్తుడు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను నేను చెప్తున్నారు మా ప్రభా దేవాయస్మర నేను ప్రేమించాలో మా ప్రభా వివేకంతో దేవాయస్మ పూర్ణాత్మతో పూర్ణ బలంతో నిన్ను సేవించే విధంగా మమ్మల్ని సాయం చేయండి మా దేవాయశ్రం నీకు పానీయము దేవాయస్వని ఒక ఆహారం దీవించదని అని చెప్పారు మా ప్రభా దీవించండి మా ప్రభా ఆహారం దాయిచ్చాడు మా ప్రభావ నీకు రోగం చెప్పారు మా ప్రభా తొలగించండి మా ప్రభా విషయంలో దేవాయసం మేము వివేకులమైన సాయం ప్రభావ దేవామ ప్రభావం నీకు అస్సమా పైన కుమరించాడు మా ప్రభా దేవాయసింహప్రభా దేవామ ప్రభావ ఎంతో మంది చూస్తే దేవాయసింహ ప్రభావ బిడ్డకు దేవా చనిపోయారు మా వారి కుటుంబాలకు ఆధారణ దయచేయండి మా ప్రభావ మా ప్రభా వారిని తిరిగే బిడ్డలుగా ఉంటు సాయం చేయండి మా ప్రభావ వలన దేవాయసం ఇది వ్యాపిస్తుందో వాళ్ళు తెలుసుకునేలా సాయం చేయండి మా ప్రభా వారికి దేవ కనువిప్పు దయచేయండి మా ప్రభావ ఎన్నో ఎంతో మంది సేవకులు కూడా పడిపోయారు మా ప్రభా పడిపోయిన వాళ్ళని విడుదల దయచేయండి మా ప్రభా ఏ దుశాకారాలు ఉన్నారో దేవాయసం ప్రతి ఒక్క బిడ్డ దేవా దేవించి ఆచరించి నీ తట్టు తిప్పి బిడ్డలుగా ఉండటం సాయం చేయండి మా ప్రభా ఇంకా బైబిల్లో మర్మాలు దేవ చంద్రశేఖర్ అని చెప్పిన మర్మాలు ప్రతి ఒక్కటి దేవాయస్మ ప్రభా తూచా తప్పకుండా మేము పాటించటకు సాయం చేయండి దేవ సహోదర ప్రేమ ప్రతి ఒక్కటి దేవాయస్మ ప్రభావ లేని మనసు దేవాయస్మలు ఎవరితో ఎలా మాట్లాడాలో కఠినంగా మాట్లాడకుండా సాయం చేయండి మా ప్రభావ మనసులు శుద్ధిపరచండి మా తగ్గించుకునే గుణం మాకు దయచేయండి మా ప్రభా ఇంక మెడైన దేవుణ్ణి కుమరించి దేవాయస్మ ప్రభావ మీరు మేము సిద్ధపడే యోధులుగా ఉండటం సాయం చేయండి మా దేవాయసింహప్రభ ఎంతో మంది దేవాయసింహప్రభావ ఈ రోజు దేవాయసింహప్రభ తెలిసిన వారు ఎవరు లేరు మా ప్రభావ కానీ మనం జీవిస్తున్నామంటే ఇంకొక రూపంలో ఉన్నందుకే మా ప్రభావ నీ యొక్క దేవాయస్మరం నీల్ మా పైన ఉన్నందుకే మా మేము కూడా విజృంభించి సేవ చేయాలి మా ప్రభావ కేబీపీఎం పీపుల్ ప్రాంతాలకు వెళ్లి సేవ చేయడానికి సాయం చేయండి మా ప్రభావ మెడైన అస్సాంకుమని దేవా ప్రతి ఒక్క ఫ్యామిలీని మీరు ముట్టి శ్వాసపరిచి దేవాయసింహప్రభ ప్రతి ఒక్క అంశాలలో మాకు విజయం దయచేస్తారని త్వరగా రాబోతున్నేసి క్రిస్ పెట్ట పెట్టుకొని చూడన్నాం తండ్రి ఆ మేన్ వేసు ప్రభు నేను ఇంత మంచి అవకాశం మాకు అనుగ్రహించినందుకు నీకు కొందలు తండ్రి ప్రభా పొద్దు నుంచి ఇప్పుడు వరకు కాపాడినందుకు నీకు వందనలు తండ్రి ప్రభా మరి లాక్డౌన్ సమయంలో కూడా మళ్ళీ కాపాడుతూ వస్తున్నందుకు నీకు వందనలు తండ్రి ప్రభా మరి చెప్పిన వాక్యం బట్టి నేను వేస్తే ప్రభా ప్రతిరోజు నేను పరిశుద్ధమైన రోజైతే తండ్రి ప్రభా మేము పరిశుద్ధంగా ఉన్నట్టు సాయం కోరుకుంటాం తండ్రి ప్రభా మేము చేసే పనులు అన్ని ప్రభా క్లోజ్ గా వాచ్ చేస్తుంటారు తండ్రి ప్రభా ఎక్కడ తప్పు దక్కుతుంటాను ప్రభా అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా ప్రభా నాయన ప్రభా నీ యొక్క వివేక జ్ఞానం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అలాంటి విషయంలో తమ్మి తప్పించుకోబడాలి తండ్రి నాయనస ప్రభ ఎటువంటి ఎటువంటి నైనస ప్రభ కోపం చూపించిన తండ్రి ప్రభా ప్రేమతో మాట్లాడి నేనస వాళ్ళతో నాయన ప్రభ ప్రేమతోగా మాట్లాడి నానస ప్రభా నీ యొక్క ప్రభా నీ యొక్క వాక్యం వాళ్ళకు కూడా పంచిపెట్టి సాందేశమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ అదేవిధంగా ప్రభా ఎంతో మంది ఉన్న ప్రభా వాక్యాలన్నీ తెలుసు తండ్రి ప్రభా కానీ నేనేసే ప్రభావం పాటిస్తలే తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబాల కోసం ప్రార్థన చేసినాం తండ్రి ప్రభా నీ సతమైన సువార్థ వాళ్ళకి తెలుసుకోవాలి తండ్రి ప్రభా వాళ్ళు తెలుసుకుని ప్రభా నిజమైన దేవుడు మీరే అని తెలుసుకుని ప్రభా నైనేసే ప్రభావ నీ తట్టు తిరిగేటట్టు సాయం తీసామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నష్టం వచ్చినా కష్టం వచ్చినా నేనేసే ప్రభా లాభం వచ్చినా నేనేసే ప్రభా ఎంతో ఎంతో మంచి సమయంలో ఉన్నా కానీ ప్రభా నీ యొక్క నీకు సమయం వృధా చేయకున్న ప్రభా మరి అది సద్వింగం చేసుకుని ప్రభా ప్రతి ఒక్క ఆపర్చునిటీ యూజ్ చేసుకుంటా మంచి అవకాశం ఇచ్చినందుకు నీకు వదిలేతాండి ప్రభా మరి మళ్ళీ రోజులు రాలవు రావు తండ్రి ప్రభావ ఎందుకంటే రాబోయే దినములు చాలా చెడ్డగా ఉన్నాయి తండ్రి ప్రభ మాకు సెలవిస్తున్నావు తండ్రి ప్రభా నేను హెచ్చరిస్తున్నావు తండ్రి ప్రభా ఎసే ప్రభా మాకు సాయం దించే నీ ప్రభా మరి దిన దినం మేము ఎద్దుగా తండ్రి ప్రభా ప్రతి ప్రేమగా కలిగి ఉండే ప్రభా ప్రతి ఒక్కరికి సాయం చేసే గుణం మాకు దయచమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఏదో విధంగా నేను ఎసే నీ ప్రేమ నీ సాయం వల్లనే ప్రభా మనుషుల మనుషులను మార్చొచ్చు ప్రభా నీ ప్రే నీ ప్రేమ ద్వారానే తండ్రి ప్రభా మనుషులని సుచులుగా చేయొచ్చు తండ్రి ప్రభా నిన్న ప్రభా ఎంతో మంది ప్రభా సువార్త అందలే తండ్రి ప్రభా నీ పేరే తెలియని ఎంతో మంది ప్రజలున్నారు తండ్రి మారుమారు గ్రామాల్లో ప్రభా ఆ లోక నీ సువార్త అందబడాలా తండ్రి ప్రభా నీ తీ చెంతకు చేసేటట్టు మాకు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి చంద్రశేఖర్ బ్రదర్ కుటుంబం దీవించి ఆశీర్దించండి ప్రభా సుషు మొక్క ఎన్నో వాక్యాలు నేర్పిస్తున్నారు తండ్రి ప్రభా ఏ విధంగా ఉండాలా ప్రభా ఏ విధంగా ఎట్లా మాట్లాడాలి ఎవరితో ఎట్లా ఉండాలి తండ్రి ప్రభా ఆ విధమైన ప్రభా ప్రేమకృప జాలిని చూపించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి నన్న సిస్టర్ని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా మరి do it. కుటుంబ సభ్యులందరి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా బంధుమిత్రుల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా నేను బ్రదర్ ద్వారా అయినా మాకు ఎన్నో నేర్పించినందుకు మీకు తండ్రి ప్రభా మేము ఇదివరకైతే తెలుసు కానీ మేము పట్టించుకోలేం తండ్రి ప్రభా ఏదో ఎవరు పట్టించుకుంటారు లేని గాలికి వదిలేసినాం తండ్రి ప్రభా కానీ నేను సమయం వచ్చేసింది తండ్రి ప్రభా అవన్నీ నెరవేరు నెరవేరు నెరవేరుతాయి తండ్రి ప్రభా ప్రతి ఒక్క వాక్యం నెరవేరబోతుంది తండ్రి ప్రభా మరి ఆ వాక్యం పరటు మేము జీవించి ప్రభా మీ రాకరకరూ సిద్ధంగా ఉండేట్టు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అట్లనే కేబీపీఎం గ్రూప్లో ప్రతి బ్రదర్ సిస్టర్ కోసం ప్రార్థన చేసినాం తండ్రి ప్రభా మీ సాయం దయచేయండి ప్రభా మీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మీ వివేక జ్ఞానం దయచేయండి ప్రభాస్ ప్రభా అదేవిధంగా నయనేసే ప్రభా ఎంతో మంది ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు కోల్పోయిన వాళ్ళ కుటుంబం శాంతం సమర్థం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభా స్పెషల్ ప్రే రిక్వెస్ట్ వస్తున్నాయి తండ్రి ప్రభా వాళ్ళకు నయనసే కిడ్నీ ఫెయిల్ ఫెయిలర్ అయిన తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా నైనా మీ ప్రార్థన ప్రతిదీ మారుతుంది ప్రభా మీ ద్వారా నేను రక్షణ లేదు రక్షణ ఉంది తండ్రి ప్రభ మరి ఎవరు నేనేసేప మనుషుల కల్పితాలు నేనేసేప్రా నమ్మకుండా ప్రభా మీ ద్వారానే తండ్రి నేనేసే ప్రా మోక్ష మోక్ష రాజము ఉంది నైనేసే ప్రభా మీ ద్వారానే తప్ప మీ ద్వారానే స్వస్థత ఉన్న తండ్రి ప్రభా మీ ద్వారానే నైనేసే ప్రభా మరి మీరే మార్గము సత్యం చెప్తున్నారు తండ్రి రావును ప్రభు ప్రభా సత్యమైన సువార్థ వాళ్ళకి అందబడాలి తండ్రి ప్రభా రైతుల కోసం ప్రార్థన చేస్తాం ప్రభా వాళ్ళు కష్టపడుతున్న తండ్రి వాళ్ళకి సాయం ఇచ్చమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా చిన్నారు పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా యూత్ కోసం కూడా ప్రార్థన చేస్తాం ప్రభా తల్లిదండ్రులను గౌ గౌరవించాల తండ్రి ప్రభా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి నైనేసే ప్రభా నీ అందరూ అడుగు ఏ చెడు పనులకు అలవాటు పడకుండా ప్రభా మీరు సాయం తెచ్చేయండి ప్రభావి ఏ తల్లిదండ్రులు బిడ్డలు కోల్పోలకు ఇష్టం లేదు తండ్రి ప్రభా వాళ్ళకి మంచి మార్గాన్ని చూపించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి ఒక ప్రాతి నిమిషం మీ చేక అప్పగిస్తూ ఏసు క్రీస్తు నమ్మని అడిగి పెడుకుంటున్నాం తండ్రి మన ప్రభు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైంగా మెయిన్యాెజల ప్రెసిడెంట్ నండి ప్రెసిడెంట్ ప్రెసిల